చిన్నము భిన్నము ఖిన్నము వృత్తి చేత చైతన్యం చిన్నమైంది అనుకోండి తత్ఫలితమైనటువంటి క్షిన్నం రాక తప్పదు దేహం చేత దేహాత్మ భావం చేత చిన్నమైంది అనుకోండి అప్పుడు భిన్నం కాక తప్పదు అప్పుడు భిన్నమైందనుకోండి క్షిన్నం కాక తప్పదు ఖిన్నం ఖేదం అనమాట ఖేదం వల్ల ఖిన్నము ఖేదము రెండు ఒకే ధాతువును చూస్తున్నాయి ఖా శబ్దం చాలా విలువైందండి ఖా అనే దానికి సూచన గగనం కూడా ఖం అంటే ఖం వాయుర్జ్యోతి ఖమ్ అంటే గగన సదృశ్యం చూడండి అభేదం అవచ్ఛిన్నం కానటువంటిది ఏదో అది ఆకాశం దానిలో భేదాభేదములు లేవు అలా ఉండేది గగన సదృశ్యం దానికి సూచన ఖమ్ ఆ ఖమ్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం చివరి మళ్ళా ఖేదము ఖకారంతో ఉంటాయి అనమాట ఖకారము ఖకారము కాక వీడి కాకలు కూడా రావురా బాబు అని వాళ్ళు అన్నప్పుడు కాకాలు అంటే అర్థం ఏంటి అంటే ఖాశంతో ప్రయోగించబడే మాటలన్నీ తెలిసి ఉండాలి ఖకారంతో ప్రయోగించబడే మాటలన్నీ తెలిసి ఉండాలి తెలిసి వాటి ప్రయోగ సంహారాలు తెలిసి ఉండాలి అది సాధన అంటే అది కాఖాలు తెలియటం అండి అంతేగాని అక్షరాలు కాఖాలు తెలియటం కాదు చిన్నప్పుడే ఇలా చెప్పేవాళ్ళు వీటికి కాకాలు కూడా రవ్వరైనా అని కాఖాలు కూడా రావడంటే అర్థం ఏంటి ఇది ఇవాళ అసలు ఈ మాటలు చల్లవలేండి వాడు ఎవరికి అంటాం రాదు వాడు ఎందుకని కాకితోనే వాడికి జీవితం సరిపోదు కాకి అంతే ఆ రెండింటితో సరిపెట్టుకుంటే కాకి తెలిస్తే చాలు లేవయా బాబు సో కాబట్టి జ్ఞానాన్ని ఎప్పుడూ కూడాను మనం స్వరూప జ్ఞానం దిశగా ఎదగేటి చేయాలన్నమాట శబ్ద జ్ఞానాన్ని గురించి చింతపడద్దు ఈ శబ్దజ్ఞానం అల్టిమేట్ గా స్వరూప జ్ఞాన నిర్ణయం కోసమే శబ్ద జ్ఞానం అంతా సృజించాం శబ్దజాలమయం చరాచర నివాసినం చరాచరములైన అన్నింటి ఎందుకు శబ్దం ఉంది ఎందుకని ఆకాశం అంతటా ఉంది కాబట్టి ఆకాశం శబ్ద గుణకం కాబట్టి శబ్ద తన్మాత్ర కాబట్టి ఎప్పటికైనా నువ్వేమవ్వాలి ఆకాశానికి అవతలకు వెళ్ళాలి బాబు పరం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐదు పంచ అవతలకు వెళ్ళాలి బాబు పరం పరాత్పరం వెరీ వెరీ ఇంపార్టెంట్ సద నిత్యమనగా దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నమై అదిగోండి చూడండి ఎప్పుడైనా సరే మీరు నిత్యం అంటున్నారంటే ఏమై ఉండాలి అపరిచ్ఛిన్నంగా ఉండాలి అవచ్ఛిన్నం అసలు అవ్వకూడదు అంటే దాంట్లో సెక్షన్స్ డివిజన్స్ ఉండకూడదు సెక్షన్స్ డివిజన్స్ ఉన్నాయనుకోండి ఇవి ఆటోమేటిక్ గా పాత్రలన్నీ వచ్చేస్తాయి పాత్రలన్నీ వచ్చేసి అనుకోండి వ్యవహారం అంతా వచ్చేస్తుంది వ్యవహారం అనుకోండి ఇందాక చెప్పుకున్నటువంటి కర్మ శవకం రాగం మౌనం ఆనందం ఈ గొడవ వచ్చేస్తుంది జాగ్రత్తగా గమనిస్తే జ్ఞానంలోకి తిప్పితే ఆనందమే ముక్తి అయిపోతుంది కర్మ జడమై శోక రహితమై, రాగం ప్రేమై మౌనం నిర్వికల్పమై ఆనందం ఏమైపోయింది ఇప్పుడు ముక్తి అయిపోయింది యా సింపుల్ లాజిక్ ఇటు కలిసాడా ఇటు తిరిగిపోయాడు అటు తిరిగిపోయాడు స్వరూప జ్ఞానంలోకి తిప్పాడు అనుకోండి కర్మ జడం రెండోది ఏంటి శోకం కాస్త శోకరహితం దానికి అసలు శోకమే లేదు నెవర్ ఎందుకని అది సచ్చిదానంద నిత్య నిర్మల మూడో స్టెప్ లో ఏమైపోయాడు రాగ సముచ్చయమంతా ప్రేమగా మారిపోయింది వాడికంతటా ఒకటే లక్షణం కనబడుతుంది ఇప్పటిక అంతా రాస జీవాత్మ పరమాత్మల మధ్య జరుగుతున్నటువంటి ఏ సంబంధం ఉన్నదో ఆ సంబంధం రాస అని అదే ప్రేమ ఈ ప్రేమే కనబడుతూ ఉంటుంది వాడికి ఇంకేం కనబడదు భూ నభోంతరాళములంతటా ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలేదు త్రిలోకములు పద్నాలుగు లో జయ్యేబాబు అంతటా ప్రేమే ఉంది ఎందుకని ఆ కామేశ్వరి కామేశ్వరులు లేని స్థానం లేదు పరమాణువులు కూడా వాడే ఉన్నాడు ఏమీ లేదన్నా కూడా వాడే ఉన్నాడు సరే తర్వాత ఏమైంది మౌనం మౌనం ఏమైపోయింది నిర్వికల్పం అయిపోయింది ఈ నిర్వికల్పం గుమైపోయాడు ఆనందం కాస్తా ముక్తి బ్రహ్మనిష్ట ఇలా మారిపోయి ఇప్పుడు తెలిసింది ఏమిటి మోక్షం అంటే ఏమిటో తెలిస్తే ఏమైంది మరి ఆ మోక్షం తెలుసుకున్న వాడెవడో వాడిని కూడా సన్యసించేసేలా వద్దారు వాడు పరాత్పరం పరం పరాత్పరం ఈ ఐదింటి ద్వారా పరిణామం చెంది పరమన్న నిర్ణయాన్ని పొందిన వాడెవడో వాడు పరాత్పరుడు అవుతాడు అయ్యే ఉన్నాడు ఎందుకని వాడు లేని వాడని తెలుసుకుంటే ఉన్నది ఎప్పుడూ ఉన్నది ఎరుక లేనిదని తెలుసుకుంటే బయలు స్వతసిద్ధం ఎప్పుడు ఉంది పరబాహ్యం ఎప్పుడు ఉంది ఎరుక స్థాయి భేదంతో వచ్చిపోతుంది క్షర అక్షర పురుషోత్తములుగా ఎవరెన్ని చెప్పినా సరే ఇవంత అంతా ఎరుకే కదా అంటాం ఎక్కడికి వెళ్ళినప్పుడు పరాత్పర నిర్ణయమైన పరాత్పరమ నిర్ణయం మీద మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటికీ ఏం ప్రాధాన్యత కాకరకాయకి ప్రాధాన్యత లేదు కాకి ప్రాధాన్యత లేదు కకారాలతో ఏం పని లేదు కకారాలతోనూ ఏం పని లేదు జాగ్రత్తగా అక్కడ అజం నుంచి నిరీహం అని నిరసించడం ఒకటే ఉంటుందంతే పరాత్పరంలో ఏముంటున్నాయా అంటే అజం నుంచి నిరీహం అంతే టక్క టక్క టరసించేయడమే ఇంకా వేరే ఏం పని లేదు నేతి నేతి మహావాక్యంతో నిరసించేస్తాడు ఇలా జాగ్రత్తగా ఈ సాధకుడు స్వరూప జ్ఞాన నిష్టని కైవల్యాన్ని సాధించాలి చదవాలి నిత్యమై ఉన్నప్పుడే పరిణామరహితమై ఉండగలదు